్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం మంగళం గురుదేవాయ మహనీయత్మనే మంగళం లోకశ్యాయ సాధురోపాయమం హరిహో గోపావనపా గోపీల la bala nirala gopala vrindavan bala bala gopala gopilala gokul bala మురళీ లోని జన పాల మురళీ లోలా మునిజన పాలముని వంది గోపాల బ ము లోలా ముని వందోళ గోపావన బాలా గోపీ లోలా గోకల బాలా మురళీ లోలా ముని జన పాని వంది గోపాల్ బా గోపా వృందావన పా morali lola mone janapala hari goram jena pala sora mone vandata gopal bala vandita, go <coughs> gopala brindavan pala gopala brindavan pala gopelo lola gokul bala go pila, కరుణానిధే గోవిందీత నాలుగవ అధ్యాయం స్థితి ప్రకరణం నేటితో సమాప్తం వశిష్ఠ మహర్షి అనేక ఆఖ్యానములు అంటే కథలు చెప్తున్నారండి ఉపమానములు దృష్టాంతములు తద్వారా శ్రీరామచంద్రుకు చక్కని హితబోధ జరుగుతున్నది అక్కడ వీరిద్దరే కాదండి విశ్వామిత్రుడు ఉన్నారండి దశరథ మహారాజు ఉన్నారు అనేకమైన ముముక్షువులు తాపసులు మహారాజులు అందరూ ఆసీనులై ఉన్నారు సర రాజుల్లో కూడా తీవ్రమైన ముముక్షుత్వం కొందరికి ఉంటుంది వారి పేరండి రాజర్షులు ఆ రాజర్షులు రాజు అయినప్పటికీ ఋషి అనమాట భగవద్గీతలో చూడండి ఈ పదం ఈ ప్రయోగం ఉంది ఎక్కడ చెప్పండి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నేన సూర్య భగవానునికి ఉపదేశం చేశాను సూర్యుడు మనవుకి చెప్పారు మనవు ఇక్ష్వాకు చెప్పారు ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విధుహు ఆ కాలం రాజులు కూడా ఋషులుగా ఉన్నారండి సామాన్యంగా కొందరు అంటారండి ఏమంటే మేము గృహస్థులం మాకు ఇవన్నీ ఈ సాధనలు ఇవన్నీ చేయటం మాకు కుదరటం అంటారండి మరి రాజులకెట్టా కుదిరి చెప్పండి అది కల్పించుకోవాలండి మా చెప్పకూడదు Where there is no way to <laughs> move for free. hoe get paid for over the swimming pool in Duwamba Prasa, Kinag avenues are mainly available to try to keep free offerings. How are they delivered twice as a piece of wood? He did not with his prequel coaching his card. He will never present self- naive himself to remember nothing. He wrote not that fun of his trunk or his shoes he lay out. భగవధ్యానం చేయాలంటే ఇవన్నీ సాకులన్నీ అడ్డంగా వస్తాయండి పోని ఎవరి కోసం మన యొక్క దుఃఖ కోసం కదా ఈ ప్రయత్నాలన్నీ కాబట్టి ఏదో ఒక ఉపాయం ఆలోచించి కాలమును సద్వినియోగం చేయటం నేర్చుకోవాలండి సరే కాలం అనేటువంటిది గతించింది మళ్ళీ రాదండి వశిష్ఠ మహర్షి చక్కనే ఈ కాలమును గుర్చి వాక్యం చెప్పారు రామచంద్ర ఆయుషే కోపి సర్వరత్నైర్న లభ్యతే గడిచినటువంటి ఒక్కరోజు ఎన్ని రత్నములు పెట్టి కొన్నప్పటికి రాదండి తిరిగి రాదు అది మహా ఆ భూత కాలంలో గడిచిపోయిందండి అది సర కాల దాంట్లో ప్రవాహంలో గడిచిపోయి కొట్టుకుపోయింది అది ఆయుష క్షణే కో ఒక క్షణ కాలం కనుక గడిచిపోయిందంటే వృధాగా చూడండి సర్వరత్న లభ్యతే ఈ ఊళ్ళో ఉన్న డబ్బంతా కలిపి కొన్నప్పటికి అది దొరకదండది నీయతే ఎవరు వృధాగా దాన్ని గడిపివేస్తున్నారో ఏమండి ప్రమాద సుమహు మహాన్ ప్రమాదం చూడండి మహాప్రమాదం ఉన్నదంటారు కనుక చూ ఏది ఆ ముకుందుని యొక్క చరిత్ర లేక వారి యొక్క చింతన ఒక క్షణం గనక లేకుండా గను గడిస్తే దా దాన్ని గూర్చి ఏం చెప్పారంటే శాస్త్రగారులు ఎన్ముహూర్తం క్షణమపి వాసుదేవో నే సాని తన్మహిద్రం సా ఒక్క క్షణం గనక ఆ వృధాగా కాలం గడిచిపోయిందంటే అది మహా ప్రమాదం అని చెప్పి శాస్త్రములు ఘోషిస్తున్నాయి ఈ విషయం బాగా గమనించి ఏమండి ఇప్పటికే చాలా ఆయుర్దాయం గడిచిపోయిందండి వృధాగా గడిచిపోయింది ఏ కన్స్ట్రక్టివ్ ఏం పొందినట్టు ఆలోచించుకోండి ప్రతివారు ఏమండి ఏమైనా పుణ్యమా పురుషార్థమా భగవద్భక్త్య వైరాగ్యమా సద్గుణముల పరోపకారమా దానమా ధర్మమా ఏదైనా ఒక్కటైనా మనం ఆచరించినావా అనేటువంటిది హృదయంలోనండి కాగడా పెట్టి కొంచెం వెతగాలండి సార్ బాగా వెతగాలి ఏమైనా మనం పుణ్యకార్యం పరోపకారం సాధించినావా అని చెప్పి ఏమి లేకపోతేనండి అది దివాళ దివాళా కోరండి అది సర దివాళ తీసిన ఎంత బాధపడతాడో ఆ విధంగా సర ఆధ్యాత్మిక దివాళ అనమాట ఇది ఏ విధమైనటువంటి పుణ్యం పురుషార్థం గనక లేకుండా ఈ జీవితం కనుక గడిపివేస్తే ఏమండి చేతిలో ఒక రత్నం పోగొట్టుకున్నట్టే అండి మరల గ్యారంటీ లేదండి మరల మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదు ఇక్కడ ఏదైనా పుణ్యం పురుషార్థం కనుక సంపాదించుకుంటే ఏ నాటికైనా గతులు ఉన్నాయండి సర లేకపోతే కేవలం దీంట్లోని దృశ్యం దీని పేరు దృశ్యం అంటారండి నామ రూపాలు ఈ నామరూపాలు రామా ఇదంతా సూపర్ ఇంపోజిషన్ ఇదంతా కేవలం మనస్సు చేత ఇంద్రియముల చేత కల్పించినటువంటి దీంట్లోనే కాలం గడుపుతున్నారే దీనికి అంతటినీ ఆధారభూతమై అధిష్టానమైనటువంటి సచ్చిదానంద చైతన్యం ప్రళయ కాలంలో కూడా నాశనం లేనిటువంటి వస్తువు దాని విషయం ఎవరైనా పట్టించుకుంటున్నారా చెప్పండి ఇదే ఆశ్చర్యం అంటారు ఇది సార్ లేని వస్తువులు ఇంతకాలం అంతా ఉన్న వస్తువులు యొక్క క్షణం కూడా వినియోగించకపోవటం ఇది అజ్ఞానం యొక్క చిహ్నం అండి సార్ అది వివేకవంతులు అండి తద్బుద్ధయ తదాత్మాన ఇదండి వారి కార్యక్రమం సార్ తచ్చిత్ ప్రాణ బోధ పరస్పరం కథయంత మాం నిత్యం తుష్య రమంతి మహాత్ముల యొక్క కార్యక్రమం ఈ అజ్ఞానుల కార్యక్రమం తెలుసు అన్నారు చూడండి శ్రీకృష్ణవరం చేతస్ అంటే బ్రెయిన్ మెదడు అది లేనిటువంటి వారు చూడండి విచేత రాక్షసీమాసు ప్రకృతి మోహినియం ఈ ప్రకృతి చేత మోహింపబడి ఈ విధంగా మూడు గుణములకి లోబడిపోయి ఏ మానవుడు నానా బాధలు పొందుతున్నాడు అని సార్ విచేతసహా మెదడు అండి చేతసంటే చేతస్ అంటే మెదడు తెలివి కామన్ సెన్స్ అది లేనిటువంటి వారు కామన్ సెన్స్ అంటే ఏంటి ఏది నిత్యము ఏది అనిత్యం అనేది తెలియకుండా ఉండటమే అజ్ఞానం అండి సరే ఇది సామాన్యులకి వివేకం కలగదు ఏనాటికైనా చక్కగా భక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే ఆ పరమాత్మ మనకి వివేకం ఇస్తాడని సార్ ఆ వివేకం అనేది మనం సొంతంగా ప్రయత్నం చేసుకుంటే ఏదో కొద్దిగా వస్తుందండి కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహాది సేయించేదండి చక్కగా హాట్ ఫెల్ట్ గా ఉంటుందండి హృదయంలో ప్రవేశిస్తుంది ఈ విషయం ఉన్న విభూతి చెప్పారండి చెప్పలేదండి సతతయుక్తం భజతాం ప్రీతి పూర్వకం అర్జున ఎవరైనా ప్రీతి పూర్వకంగా అది అండర్లైన్ చేసుకోండి ప్రీతి పూర్వకం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేక మంది భజన్లు పూజలు సంకీర్తనలు చేస్తున్నారు కానీ హృదయం కలుస్తున్నదా చెప్పండి ఏ కాగ్రంగా జరుగుతున్నదా శ్రద్ధ విశ్వాసం అనేది ఉన్నదా అదండి ముఖ్యంగా భగవంతుడు చూసేది అది మీరు ఎంత టైం చేసినారు ఎన్ని కోట్లు జపం చేసినారు ఇది అక్కడ ప్రస్తావనకే రాదండి అది ఏ కొంచెం అణ్వపి అంటాడు శాస్త్ర భగవంతుడు చెప్పింది అణు అపి అంటే కొంచెమైనప్పటికీ అణ్వపి ఉపాహృతం భత్య మీరు నాకు నైవేద్యం పెద్ద బ్రహ్మాండంగా ఇవ్వాల్సిన పని మీరు కొంచెం నాకు నైవేద్యం ఇచ్చిన భత్య ప్రేమ్నా భూరి భూరి అనంతంగా మారిపోతుంది మీరు అణువిచ్చినప్పటికీ కూడా అన్వపి ఉసాదం పెట్టినా భక్తోపహృతం నమే తోషాయ కల్పతే ఆ భక్తి కనుక చేరకపోతే ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నా చూ నే తోషాయ కల్పతే కాబట్టి ఆ భక్తి ఏకాగ్రత శ్రద్ధ అది ప్రధానం ఈ విషయం తెలియక క్వాంటిటీ పెంచుకుంటున్నారండి పెంచుకోవటంలో తప్పు లేదండి క్వాంటిటీ పెంచుకోవచ్చు బట్ సైడ్ బై సైడ్ క్వాలిటీ ఆల్సో షుడ్ బి ఇంప్రూవ్డ్ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా కలిస్తే ఆ కోపరేషన్ కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు జన్లన్నీ క్వాంటిటీ మీద పడ్డారు నేను ఇన్ని ఇన్ని లక్షలు ఇన్ని వేలు ఇన్ని కోట్లు అని ఆ సంఖ్య చెప్పుకుంటున్నారే కానీ భగవంతునికి క్వాంటిటీతో ఏం పని లేదండి మీరు ఏ కొంచెం కొద్దిగా ఒక్క ఓం నమస్ అని ఏ సంకల్పం లేకుండా నిస్సంగా అనన్యమైనటువంటి చింతనతో కనుక నూట ఎనిమిది నూట ఎనిమిది జపం చేస్తే ఆహా నూట కోట్ల రూపాయలు సంపాదించినట్టేనండి సరే ఈ విషయం బాగా తెలుసుకోవాలండి తెలుసుకుని ఏ కొంచెమైనా చూడండి ఏ కొంచెమైనా ఇంత జపం చేయాలని ఎక్కడ ప్రెషర్ లేదండి ఏమండి మీరు ఇన్ని జపం చేయండి ఏం ప్రెషర్ లేదు కొంచెమైనప్పటికీ కూడా ఏ దాన్ని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ఆ భగవంతుడు సాక్షాత్న ఎదురుగుండానే ఉన్నాడు నేను వారికి నమస్కారం చేస్తున్నానని యు మస్ట్ ఫీల్ అది జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కాని ఈ ఫీలింగ్ చాలా ముఖ్యం ఏంటది చూడండి నిమ్మ నిమ్మ బద్ద నిమ్మకాయ కోస్తే దాంట్లో బద్ద ఉంటుంది అది ఉప్పులో ఊరేస్తారండి ఉప్పులో అది మొదట్లో ఉంటుంది నిమ్మకాయ చెప్పండి పొల్లగా ఉంటుంది కానీ ఆ ఉప్పు మధ్యలో ఒక ఆరు నెలలు దాన్ని కాపురం పెట్టండి అక్కడ ఆ నిమ్మబద్ద గారు ఉప్పులో కొద్దిగా ఆరు నెలలు ఉండండి అని అప్పుడు ఏమవుతుంది తెలిసిన ఉప్పు యొక్క గుణాన్ని స్వీకరిస్తుందండిది ఆ పులుపు పోతుందండి ఊర ఊరగాయ చూడండి అదేనండి మొదట్లో పుల్లగా ఉన్నటువంటి ఆ ఉప్పులో కాపురం పెట్టేటప్పటికి ఆ ఉప్పు యొక్క గుణాన్ని స్వీకరించిందండి చాలా స్వీకరించి ఆ పుల్ల పులుపు పోతుందండి ఆ ఉప్పు తన కలిగి ఉంటుంది అదే విధంగా జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు తన చుట్టూ ఒక డివైన్ అట్మాస్ఫియర్ ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నదని చెప్పి భావించి నా చుట్టూ ఆ దైవ్ వాతావరణం ఉన్నదని భావించి ఆ మధ్యలో ఇప్పుడు ఊరగాయ మొక్క ఎట్లా ఉందో అట్లా నేను ఈ మహా ఆధ్యాత్మిక వాతావరణ మధ్యలో నేనున్నాను అని యు మస్ట్ ఫీల్ అది ఆ దైవ సాన్నిధ్యం గనక చక్కగా ఫీలింగ్ అయితే ఎంతో గొప్ప మార్పు వస్తుందండి మానవుడు అదేవిధంగా భగవద్గీత చదివేటప్పుడు అండి గారు నాకు చెప్తున్నారు అని భావన చేయాలండి ఎక్కడో అర్జునుడి గారికి చెప్తున్నారని కాదు అయం అర్జున కృష్ణిర్ మీ హీస్ టీచింగ్ మీ అనేటువంటి భావన కనుక ఉంటే చాలా చక్కగా అర్థమవుతుందండి శ్రద్ధ అదే శ్రద్ధ బాగా కలుగుతుంది నాకు కలిగిన సంశయములను నేను అడిగినాను కృష్ణుడిని కృష్ణుడు గారు నాకు సమాధానం చెప్తున్నారు ఆ విధంగా ఫీల్ అయ్యి మీరు కనుక భగవద్గీత చదివితే చాలా చక్కగా హృదయంలో ప్రవేశిస్తుందండి అది కనుక ఈ భావన చాలా ముఖ్యమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదండి బుధాభావ సమన్విత భావంతో కూడి వారు చేస్తున్నారండి అయితే ప్రపంచవాసులండి వారిని అనుకరిస్తున్నారండి జనులు ఇప్పుడు చూచారా ప్రాపంచ ప్రపంచంలో ఏదైనా ఫ్యాషన్ ఒక కొత్త ఫ్యాషన్ వచ్చిందనుకో ఆ ఫ్యాషన్ అందరూ కూడా ఇమిటేట్ చేస్తున్నారు ఇమిటేషన్ ఈ వీటిల్లో ఇమిటేషన్ ఉన్నదే గానీ ఎవరైనా ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం మనం కూడా చేస్తామని ఇమిటేషన్ దీంట్లో లేదండి అది ఈ బయట ఫ్యాషన్లో వీటిల్లో వాటిల్లో వాడు ఈ విధంగా మార్చుకున్నాడు ఆ కాబట్టి నేను కూడా మార్చుకుంటానని ఈ ఇమిటేషన్ ఉన్నదండది కానీ ఆధ్యాత్మిక విషయంలో కూడా అండి జాగ్రత్తగా మహర్షులు చూడండి మన మహర్షుల్ని ఇమిటేట్ చేయాలండి సరే ఆ మహర్షులు కాలం ఎట్లా గడిపారు రాజర్షులు కాలం ఎట్లా గడిపారు చూడండి జనక మహారాజు ఎట్లా గడిపాడు చెప్పండి పన్నెండు గంటల వరకు నో పాలిటిక్స్ అటాల్ ఆ ఎవరికి జనక మహారాజు ఎంత డిసిప్లినరీగా వారి టైం కీప్ అప్ చేశారో చూడండి ఎవరు జనకుని యొక్క పేరు ఇప్పటి వరకు మనం అనుకుంటున్నామంటే సామాన్యుడండి ఎంత క్రమశిక్షణ ఎంత ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్స్ ఏ టైం టేబుల్స్ వేసుకున్నారు చెప్పండి రాజు ఊరికే నిమిత్తం మాత్రమే గానీ ఎంత వైరాగ్యం నా తాతలు ఏమైపోయినారు నా ముత్తాతలు ఏమైపోయినారు వారిని పుట్టించిన వారు ఏమైపోతున్నారు శ్మశానలో ధూళైపోయినారు నా గతి కూడా అంతే కదా అని ఇంత చక్కని విచారణ చేశారు ప్రయాత పాంశువద్భూపా మమీవితే నా ముత్తాతలు మహారాజులు రాజ్యమును పరిపాలించిన వారంతా స్నానంలో ధూళిగా మారిపోయినారు దుమ్ముగా నా గతి కూడా అంతే కదా కాబట్టి ఈ శరీరాన్ని సంపదల్ని నమ్ముకుంటే నాకు ఏమి ఆనందం ఏమి పూర్ణమైనటువంటి శాంతి జనక మహారాజు చక్కగా విచారణ చేశాడు ఆ విచారణ ద్వారా వైరాగ్యం కలిగి వైరాగ్యం కలిగి మానసికంగా చక్కగా ఒక క్రమశిక్షణతో ఆ దైవ చేయటం ఇవన్నీ బాగా అలవాటు చేశాడండి సామాన్యుడు కాదండి ఆ ప్రాక్టీస్ వల్లనే ఇప్పుడు జనక మహారాజు పేరు భగవద్గీతలో కూడా వచ్చింది గీతా మహాత్మ్యంలో వచ్చింది ఉపనిషత్తులో వారి పేరు పేర్కొన్నారు కారణం ఎంత గొప్ప స్థితిని పొందితే భగవద్గీతలో ఒకరి పేరు చెప్పన్నది ఆ కనుక ఉపనిషత్తుల్లో భగవద్గీతలో అన్నిట్లో వారి పేరు రావడానికి కారణం ఏమిటి ఆ అసలు గృహస్థుల్లో ఎవరు తరించారంటే జనకుడు పేరు ముందు చెప్పేస్తారన్నది ఆ కనుక అభ్యాసం చేయాలి బ్లైండ్ ఇమిటేషన్ పనికి రాదన్నది ఆ ఇప్పుడు తాతలు ముత్తాతలు ఎవరెవరో రకరకాలగా వ్యవహారాలు చేశారనుకోండి మనం కూడా ఆ విధంగా చెయ్యాలనేటువంటిది ఏమైనా రూల్ ఉన్నదా చెప్పండి అది కొంచెం మార్పు చేసుకోండి వారిని దైవంలో ఏమి కాలక్షేపం చేయలేదు మనం పెద్దల యొక్క సాంగత్యం చేత గీత భగవద్గీత ఉపనిషత్తులు చదవడం చేత వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్ అది వారి మోస్తరే మనం జీవించాలనేటువంటిది ఏమైనా హామీ ఉందా చెప్పండి లేదు కదా వారంతా ఊరికే టైం అంతా నాశనం చేసి మాయా ప్రవాహంలో కొట్టుకుని పోయి ఇక మనం కూడా అట్లా చేస్తే అని చెప్పి కొంచెం విచారణ చేసి జీవితాన్ని కొంచెం మార్చుకోవాలండి మన పూర్వీకులు పూర్వీకులు ఇది తాతలు ముత్తాతలు ఏ విధంగా గడిపారు కేవలం నామరూపాల్లో ఈ ప్రాపంచిక విషయ భోగాల్లో వీటిల్లో గడిపేశారు మనం కూడా ఆ విధంగా గడిపితే కొంచెం విచారణ చేయాలి అంతేగాని గుడ్డిగా ఇవ్వ వారు చేశారే మనం కూడా ఇట్లా చేస్తామని బ్లైండ్ ఇమిటేషన్ ఇది పనికి రాదండి అది ఒక చోట ఏం జరిగిందో తెలుసండి సముద్రం ఇదిగో మీ ఊరి పక్కనే సముద్రం చూడండి ఆ విధంగా దగ్గరలో సముద్రం ఉందండి గ్రహణం వచ్చిందండి గ్రహణ కాలం వచ్చేటప్పటికి ఆ పట్టణంలో ఉండేవాళ్ళు చాలా మంది స్నానానికి వెళ్ళారండి ఇక్కడికి సముద్ర స్నానం ఆ దగ్గరే ఒక నాలుగైదు మేళ్ళలో ఉన్నదండి సముద్రం అందు పట్టణంలో చాలా మంది సముద్ర స్నానానికి వెళ్ళారండి ఆ సముద్రంలో అందరు స్నానాలు రెండు స్నానాలు ఉంటాయండి ఇది గ్రహణ కాలంలో పట్టు స్నానం విడుపు స్నానం గ్రహణం పట్టేటప్పుడు ఒకసారి స్నానం చేస్తారు విడిచేటప్పుడు ఒకసారి ఈ వేల మంది స్నానాలు చేస్తుంటే ఒక సాధువు కూడా స్నానానికి వచ్చాడండి సాధువు గారు వారి దగ్గరండి రాగి కమండలం ఉందండి ఇంకేం లేదండి వారికి సొత్తు ఇది ఒక్కటే ఆ రాగి కమండలంతో నీళ్లు పట్టుకుని తాగుతుంటారు చక్కగా ఎప్పుడు దాని దగ్గరే పెట్టుకుని ఈ కమండలం వారికి చాలా సహాయం ఎందుకంటే నీళ్లు తాగటానికి పాత్ర ఎక్కడండి వారికి నెమ్మదిగా స్నానానికి వచ్చాడు ఆయన కూడా సముద్ర స్నానానికి వస్తే అనేక వేల మంది స్నానాలు చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ రాగి కమండలం ఒడ్డున పెట్టి లోపలికి వెళ్ళి స్నానం చేస్తే రామరాజ్యం కాదు కదా రా అందువల్ల బయటకు వచ్చేటప్పటికీ అది గల్లంత అయిపోతే చెప్పండి ఆలోచిస్తున్నాడు ఈ ఎవరికి పెద్ద నీతి ధర్మం ఉన్నది ఊరికే స్నానాలు చేస్తున్నారే కాని దొంగతనం చేయకూడదనేటువంటిది అందరికీ ఉన్నదా ఎవడో దొంగతనం చేయొచ్చు నాకు ఇది ఒక్కటే ఆధారం తాగటానికి అని ఆలోచించి బయట పెడితే ఇది డేంజరు అని అనుకుని పోనీ లోపలికి తీసుకెళ్ళి స్నానం చేస్తావా ఇది పట్టుకుని ఎట్లా ముప్పు పట్టుకోద్దండి ఇట్లా స్నానం చేయడానికి మునగాలి మరి చేతిలో కమండలం అడ్డు కదా ఇవన్నీ ఆలోచించి ఇక్కడ స్నానం చేస్తే లాభం లేదని పోయినాడండి ఏకాంతంగా సముద్ర నడిచి నడిచి తీరం ఆ సముద్ర తీరంలో పోయినాడు ఒక చోటికి వెళ్ళాడు ఎవరు లేరండి దూరంగా ఎక్కడెక్కడో స్నానాలు చేస్తున్నారు అక్కడ ఎవరు లేరండి ఆ బాగుంది నా కమండలం ఇప్పుడు కూడా అట్లా బయట బారేస్తే ఎవరినైనా తీసుకుపోతాడని ఆ ఒడ్డునని కొంచెం దూరంలో గుంట తవ్వాడండి ఇసకలో ఆ సముద్రపు ఇకలో బయట ఒడ్డున గుంట తవ్వి ఆ రాగి కమండలం దాంతో పూడ్చి ఇక్కడ ఉన్నదని చెప్పి మళ్ళా గుర్తు తెలియాలి కదా ఇసకతో కుప్ప చేశాడండి కుప్ప లింగం ఉంటుంది చూడండి శివలింగం మోస్తరు గొప్ప చేశాడండి గొప్ప చేస్తుంటే ఎవరు చూడలేదు అని స్నానానికి వెళ్ళాడండి ఒక ఆయన చూసేశాడండి అది ఒక ఆయన చూచేశాడు చూచి మరి వరి సాధువు గారు స్నానం చేస్తుంటే వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడెక్కడో వచ్చాడు ఈ స్నానంలో ఏదో మహిము లేకపోతే ఏకాంతంలో వచ్చి ఇక్కడెందుకు స్నానం చేస్తాడు ఈ సాధు శాస్త్రాలు చూచి ఇక్కడెక్కడో ఈ లొకేషన్ ఈ ఇక్కడ స్నానం అద్భుతంగా మహాపుణ్యం కలుగు చేస్తుందనే ఉద్దేశం చేతి ఇక్కడికి వచ్చాడు అందులో స్నానానికి వెళ్లేటప్పుడు ఏం చేశాడు ఒక లింగం తయారు చేశాడు ఇసుకతో కాబట్టి సముద్ర స్నానం చేసేటప్పుడు ముందుగా ఒడ్డును గనక లింగం చేస్తే మహాపుణ్యం వస్తుంది కాబట్టి మనం కూడా చేస్తే బాగుందని ఇంకొక వచ్చి సరిగా దాని పక్కన అదే పోలత సేమ్ హైట్ సేమ్ లెంగ్త్ అండ్ సేమ్ బ్లడ్ ఇసుకతో పొప్ప చేసి పెట్టాడని వాడిని చూచి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడని వరివరివరే ఈ చోట్ల ఏదో మహిముందని వాడు దాని పక్కన ఇంకొక లింగం చేశాడండి ఇసగతో ఏ ఎట్లా ఉన్నాయి తెలిసిన హోమజీనియస్ అంతా సిమిట్రికల్ గా ఒకే ఎత్తు ఒకే కొలతండి ఆ ఈ విధంగా ఒకరిని చూచ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారండి దీంట్లో ఏదో మహిమున్నదని అందరు కుప్పలు చేశారండి సాధువు స్నానం చేసి బయటికి వస్తే నూటెనిమిది లింగాలు ఉన్నాయండి నూటెనిమిది నూటెనిమిది లింగాలు ఉంటే నా రాగిక మండలం ఏ లింగంలో ఉన్నదని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తే ఏం చేస్తాడు నూటెనిమిది ఎవరైనా చూడగలరా అందువల్ల తూర్పుకి తిరిగి దండం పెట్టి శ్లోకాన్ని చెప్తాడండి గతానుగతి కో లోకోక పారమార్థిక కొంచెమైనా వివేకం లేదే ఈ లోకానికిరే ఎందుకు చేశారు ఇక్కడ లింగం ఇక్కడ ఇసగా అని చెప్పి ఒక్కడికి ఆలోచన లేదే అంటాడు గతానుగతికో అంధ పరంపర గతానుగతికో లోకో నలోకహ పారమార్థిక స్నానికి వస్తేనా రాగి కమంద నాశనం అయిపోయింది అని ఏడ్చాడ పాపం దుఃఖపడ్డాడు ప్రజల యొక్క స్వరూపం చెప్తున్నాడు ఈ అంధ ఇది ఉండకూడదండి ఎందుకు అనేటువంటిది కొంచెం ప్రశ్న చేయాలండి ఈ విషయంలో కూడా ఈ ప్రాపంచికమైనటువంటి దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ప్రవాహంలో కొట్టు జీవితంలో ఇదేనా మన గమ్యం మన గతి ఇంతేనా ఎవరు మనని సృష్టి చేశారు ఈ జగత్తంతా ఇంత కరెక్ట్ గా ఎవరు నడిపిస్తున్నారు మన శరీరంలో ఉండేటువంటి సమస్తము ఎవరు నడిపిస్తున్నారు నాకేం బాధ్యత లేదు కదా అని ప్రతివారు కొంచెం ఆలోచించాలని కదండి మన బాధ్యత ఎంతవరకు ముద్ద నోట్తో పెట్టడం అంతే వినేష్ రామా ఎన్ని పనులు చేస్తుందో తెలిసిన ముద్ద ముందు కడుపులోకి వెళ్తుంది అక్కడ జీర్ణం అవుతుంది రక్తంలోకి వస్తుంది రక్తంలో నుంచి మేధస్సులోకి పోతుంది రామ అనవసరమైన వస్తువు కిందకి పోతుంది ఇవన్నీ కూడా ఎవరండి డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేసేది రేపు పదిహేను అధ్యాయంలో చెప్తాడు శ్రీకృష్ణుడు అహం వైశ్వానరో ప్రాణిశ్రిత ప్రాణాపాన సమత్వా ఈ విధంగానండి ఆ నేను వైశ్వాన రూపంగా వచ్చి ఆ జీర్ణం చేస్తున్నానని చెప్తుంది కాబట్టి ఆ భగవంతుడు ఎంత మహోపకారం చేస్తున్నారో కొంచెం ఆలోచించి చక్కగా పొద్దున లేస్తే వారికి మనం జోహారులు అర్పించటం మన యొక్క విద్యుక్త ధర్మం అన్నది వశిష్ఠ మహర్షి గారు చాలా ఆఖ్యానములు చెప్తున్నారు నిన్న దామ వ్యాళ కఠోపాఖ్యానం ముగ్గురు రాక్షసులు దేహాభిమానం అభిమానం కలిగేటప్పుడు ఓడిపోయినారండి కారణం ఇదిగో నాకు దెబ్బలు దౌలుతూయేమో నేను చస్తానేమో అనే భయం కలిగిపోయింది ఓడిపోయినారు రెండవసారి సృష్టి చేసిన ముగ్గురండి బాగా బోధించినాడు ఎవరు శంభరాసురుడు ఆయన ఈ దేవతలు ఎన్ని ఉపాయములు అవలంబించినా మీరు అభిమానం స్వీకరించబాకండి అని దేహాభిమాన రహితంగా వారు యుద్ధం చేశారు గెలిచే గెలిచేశారు ఆ విషయం రామచంద్రనికి చెప్తున్నాడు వశిష్ట మహర్షి నాయన రామచంద్ర మొదటి ముగ్గురు ఓడిపోవటానికి కారణం ఏమిటి తర్వాత వారు జయించడానికి కారణం ఏమిటి ఈ అభిమానం నేను ఈ జడమైనటువంటి దేహం అని అనుకోవటం మహా పాపం అంటాడండి సార్ అది చాలా పొరపాటు అది నిజంగా అన్ని నే తాను ఒక స్వరూపమై ఉంటే ఇంకొక స్వరూపం మీద వ్యామోహం కలిగి మమత్వం ఉంచుకోవటం అనేది పొరపాటు కదండి శంకరాచార్యుల చెప్తారు వివేక ఈ ప్రస్తావన వచ్చిందండి దొంగ అంటే ఎవరు దొంగ అంటే ఎవరు దాని యొక్క నిర్వచనం అండి తనది కాని వస్తువుని తనది అని చెప్పి భావించి దాన్ని అనుభవించేవాడు దొంగ అదే అండి చాలా అర్థమైందండి తన వస్తువు కాదండి ఇంకెవరిదో వస్తువు దాన్ని తీసుకుని వచ్చి నా వస్తువు ఇదేం చెప్పి ఎవరు భావన చేసి దాన్ని అనుభవిస్తారో వాడు దొంగ మరి ఈ దేహం తాను కాదు కదా తన స్వరూపం కాదు కదా తనకంటే వేరుగా ఉంది కదా నేనే దేహం అని చెప్పి దాంతో ఐక్యం వీడు దొంగ అవునా కాదా అంటాడు ఎవరు శంకర్ ఎంత చక్కగా చెప్పాడు అజ్ఞానులు దొంగలేనేస్తారండి ఎవరు శంకరాచారి ఆ శ్లోకం చూడండి శృతి స్మృతి శృతి స్మృతి ఆ ఘోషిస్తున్నాయండి నిషిద్దే అది అదే నిషేధించిన దేన్ని ఈ దేహం నీవు కాదని చెప్పేసి ఆ దృశ్యం స్వాత్మతి అంటే నేను ఆ దృశ్యం అని చెప్పేసి ఎవడు దాంతో ఐక్యమైపోతున్నాడు ఉపైతి దుఃఖోపరి దుఃఖ జాతం నిషిద్ధ కర్త స మలిచో మలిక్ అంటే దొంగ అండి సంస్కృతంలో మలిక్ మలింలుచోయ దొంగ ఏ విధంగా దుఃఖాలు పడుతున్నాడు వాడు కూడా దుఃఖపడవలసి వస్తుంది ఏనాటికేనా ఎందుకు తనది కాని వస్తువును పట్టుకున్నాడు ధృత రాష్ట్రం చూ అంటే అర్థం ఏమి తెలుసిన తనది కానిటువంటి రాష్ట్రమును తాను గట్టిగా పట్టాడు పాండవులకి రావాల్సిన రాజ్యము నుండి అని చెప్పి అనుకున్నారు ఎవరు దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అప్పుడు ధృత రాష్ట్రులు అనమాట అంటే గట్టిగా పట్టాడు ఏది రాష్ట్రం తన దేశం కాదు తన వస్తువు కాదు దాన్ని గట్టిగా పట్టడం అనేది ధృత రాష్ట్రత్వం అని అంటే ఎవరండి గుడ్డివాడు కాబట్టి ఎవరు ఇటువంటి మెంటాలిటీ కలిగి ఉన్నారో వారండి భౌతికమైన నేత్రాలు కలిగి ఉన్నారే గాని ఆ జ్ఞాననేత్రం లేదన్నమాట అండి కనుక జ్ఞాననేత్ర విషయంలో గుడ్డి వారే ఎఫ్ పశ్యతి సతి అంటాడు గీతలో ఎవరు ఈ విధంగా చక్కగా ఆచరిస్తున్నారో వారే నిజంగా చూస్తున్నట్టు అంటాడు గీతలో పదమూడో అధ్యాయ చోటు సమం పశ్యన్ సర్వత్ర సమవస్థితం నహి నష్ట్యాత్మనాత్మానం తోయాతి పరాంగత్యం ఆ సందర్భంలోనండి ఎఫ్ పశ్యతి సతి అంతటా వ్యాపించినటువంటి పరమాత్మను ఎవరు చూడగలుగుతున్నారో వారే నేత్రములు కలిగిన వారు తక్కిన వారు ఉన్నప్పటికి కూడా చూడటం లేదు పశ్యన్నపి నపశ్యతి ప్రత్యక్షంగా దేవుడు ఉన్నప్పటికీ కూడా చూడలేకపోతున్నారు నిన్న చూడండి అర్జునుడి గారు విశ్వరూపం చూస్తామంటే నాయన ఈ కళ్ళతో చూడలేవని చెప్పలేదండి నతుమాం శ్రష్ం దివ్యం దామి పశ్చమే యోగమేశ్వరం ఆ దివ్య నేత్రం అందరూ కూడా ప్రయత్నం చేసి తెచ్చుకోవాలండి అది దేని వల్ల వస్తుంది అనన్యమైనటువంటి భక్తి చేత కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చివరికి చెప్తాడు చెప్పలేదండి భక్తన్యమే విధోర్జున జ్ఞాతం ద్రష్ం ప్రవేశం ఇది నిన్నటి జనం దేహాభిమానం చాలా ప్రమాదం అని చెప్పి వశిష్ఠుల వారండి ఈ దామ వ్యాల కఠోపాఖ్యానం ద్వారా చెప్పారు ఈ దేహాభిమానం కూర్చుని శంకరాచార్యులు వారు వివేక చూడమని చెప్పిన ఒక చిన్న విషయం చెప్పి నేను ఇప్పుడు ఇంకొక ఆఖ్యానం ఈ రోజు ఇంకొక కథ ప్రారంభం చేస్తున్నారు నిన్నటి దినం దేహాభిమానం గుర్తి శంకరులు ఏం చెప్పారు తెలుసండి ఆ శరీర పోషణార్థి సంధ్య ఆత్మానం దిదృక్ష నేను దేహం అని చెప్పి అనుకుని ఎవరైనా మోక్షం పొందాలంటే అసాధ్యం అనేసాడండి అసాధ్యం ఇంపాసిబుల్ అది కష్ట చాలా అసలు జరగదనేసినాడు నేను దేహం అని చెప్పి ఎవరైనా భావన చేసుకుంటూ మోక్షం పొందాలని అభిలాష కలిగి ఉంటే ఇంపాసిబుల్ అనేసాడు దానికి ఒక చిన్న ఉపమానం చెప్పారు ఎవరు శంకరులు వినండి శరీర పోషణం గ్రాహం దారు ఒక యాత్రికుడు తీర్థయాత్రకు బయలుదేరాడట దారిలోనండి ఒక నది అడ్డంగా వచ్చిందండి వాడు ఆయన ప్రయాణం అయిపోతుంటే నది దగ్గరికి వచ్చినప్పుడు టైం ఎంత అయింది తెలుసు సాయంత్రం చీకటి పడిపోయిందండి చీకటి పడిపోయింది ఆ నదిని దాటవాలే చీకట్లోనండి చూస్తున్నాడు ఎవరైనా పడవ పెట్టుకున్నారని ఎవ్వరూ లేరండి ఆ నది ఒడ్డున ఒక్కరు కూడా పడవలేదు పడవ మనిషి లేడు ఆ ఒడ్డునే తిరుగుతున్నాడు ఏం చేసేది అవతల ఒడ్డుకు వెళ్ళాలి నాకు ఈత ఈ నది మహాప్రవాహంగా పోతున్నదే ఏదైనా ఒక కొయ్య ముద్దు ఒక కొయ్య ముద్దు కనుకుంటే దాన్ని పట్టుకుని కొయ్య తేలుతుంది కదండి నీళ్లలో నెమ్మదిగా అట్లా అట్లా అవతల ఒడ్డుకి పోతానని సముద్ర ఒడ్డున ఏదైనా కొయ్య ఉన్నదా అని చూచాడండి ఉన్నదండి చీకట్లో చూసాడు నల్లగా ఇంత ముద్దు ఒద్దును పడింది అండి ఆ బలే మంచి అదృష్టం అని చెప్పి నెమ్మదిగా ఆ ఆ పొయ్యి ముద్దును నీళ్లలోకి నెట్టాడు అండి నెడితే తేలిపోయింది అన్నది ఆ తేలింది ఆ మంచిది దీని మీద కూర్చుని నెమ్మదిగా చేతులు కదిలిస్తాను ఆ అవతల ఒడ్డుకు దాని మీద కూర్చున్నాడండి ఆ నల్లటి ముద్దు మీద చేతులు నెమ్మది కదిలిస్తున్నాడండి అది నెమ్మదిగా కదిలిపోతున్నదండి నెమ్మది కదులుతున్నది సరిగా నదీ మధ్య భాగానికి వచ్చాడండి ఆకాశంలో మేఘములు ఆ వ్యాపించిన మెరుపండి మెరుపుగా ఆ మెరుపు యొక్క ప్రకాశంలో చూచుకున్నాడు ఈ కొయ్య మొద్దు ఏమిటని అది కొయ్యమొద్దు కాదండి మొసలి మొసలి ఎట్టండి అది ఒక డైలీ ఎంత ప్రమాదం అని చెప్తున్నాడు అండి ఎవర శంకరాచారి అవతల వాడు చేరగలడా అని ప్రశ్న ఇంపాసిబుల్ అనేసాడు అవతల ఒడ్డికి ఈ మొసలి మళ్ళా తల చేసి వాడిని తినేస్తుందండి కనుక చూ గ్రాహం గ్రాహం అంటే మొసలిని దారు దారు అంటే కొయ్య మొసలిని కొయ్యని చెప్పి అనుకుని ఎవరు దాని ద్వారా నదిని దాటవాలని చెప్పి అనుకుంటారో వారు దాటగలరా అని ప్రశ్న చేస్తున్నాడు ఎంత చక్కని ఉపమానం చూడు గ్రాహం దీ నదిని దాటాలని చెప్పి అనుకుంటున్నాడు ఎంత అసాధ్యం అదే విధంగా నేను దేహం అని చెప్పి భావించుకుని ఎవరైనా మోక్షం పొందాలంటే అసాధ్యం కనుకనే మహనీయులు ఏం చెప్తాను నాయన సెపరేట్ దీన్ని చెయ్యండి విభాగం చూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అది ఈ రెండు కలిసిపోయినాయి క్షేత్రము క్షేత్రజ్ఞము ఇద్దరు కలిసినారండి చూడండి బియ్యంలో రాళ్ళు బియ్యంలో రాళ్ళు కలిసినాయి ఎవరైనా తింటారా చెప్పండి ఆ బియ్యం అమాంతంగా ఉడకబెట్టుకుంటారా లేదు ఫస్ట్ ఐటమ్ ఏమిటో తెలిసిన ఆ చాటలో బియ్యం వేసుకుని ఆ రాళ్ళన్నిటిని తీసేస్తారని ఆ రాళ్ళని తీయకుండా ఎవరు భోజనం చేయరండి ఇంతేనండి వేదాంతం అంటే సపరేషన్ మన కాని వస్తువుని కొంచెం దూరంగా పెట్టి మన స్వరూపంలో కనుక నిలకడ కలిగి అదేనండి మోక్షం ఇంకేం లేదు మోక్షానికి మార్గం చూచారా అదే నామరూపాత్మకమైనటువంటి ఈ క్షేత్రం ఏ ఈ క్షేత్రం నేను కాదు నేను నేనెవరు తెలిసిన చిదానందరూప శివోహం శివోహం రేపు పదమూడో అధ్యాయం ఇప్పుడు కాదండి ఇవాళ పన్నెండులో ఉంటాం ఈ రోజుతో భక్తి షట్కం పూర్తి అవుతుందండి సాయంత్రం రేపటి అఖండమైనటువంటి జ్ఞాన షట్కం ప్రారంభం అవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన వర్షం భక్తి అందరికీ తెలుసు కర్మ అందరికీ తెలుసు అండి జ్ఞానము అనుభవం చాలా తక్కువండి విచారనే లేదండి తాను ఎవరో జగత్తే ఏమిటో ఈ శరీరం ఏమిటో తాను ఇటువంటి భావనే లేదండి ఎంతసేపటికి ఈ స్థూల శరీరం కనిపిస్తున్నది ఇదే నేను భక్తి తెలుసు కర్మ అందరికీ తెలుసు జ్ఞానమును కూర్చున్నటువంటి అనుభవం చాలా తక్కువ అండి విచారణే లేదండి తాను ఎవరో జగత్తేమిటో ఈ శరీరం ఏమిటో తాను ఇటువంటి భావనే లేదండి ఎంతసేపటికి ఈ స్థూల శరీరం కనిపిస్తున్నది ఇదే నేను అని చెప్పుని వ్యవహారంలో మునిగిపోతున్నాడు అండి దాదాపు నూటికి తొంభై మంది ఇట్లాగే జరుగుతున్నారు ఏ ఒకానొకడో పూర్వపుణ్యం గనక ఫలిస్తే ఆయన నా స్వరూపం ఏమిటని చెప్పి చక్కగా విచారణ చేస్తాడు వైరాగ్యం కలిగి ఉంటాడు అందరికీ ఇటువంటి వైరాగ్యం ఇటువంటిది ఉండదు కారణం పుణ్యం పూర్వజన్మార్జిత పుణ్యం లేకపోతే మానవుడికి తరించేటువంటి ఈ చక్కని జ్ఞానం కలగదండది భగవానుడు చక్కగా చెప్తున్నాడంటే మనుష్యానాం సహస్రేషు అది వేల కొరది మనుషుల్లో ఏ ఒకానకడుకో ధరించాలనే బుద్ధి కలుగుతుంది ఆ విధంగా బుద్ధి కలిగి ప్రయత్నం చేసే వేల ఏ ఒకానకడు గమ్యస్థానం పొందుతాడు అని చెప్పలేదండి మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ సిద్ధానా కశ్చిన్ కాబట్టి చూడండి సరే ఈ దేహాభిమానమును గూర్చి చెప్పిన వాక్యం పూర్తయింది ఇప్పుడు నూతనమైనటువంటి ఉపాఖ్యానం దారి పేరు దాశూరోపాఖ్యానం అండి దాసూరుడు దాశూరుడు ఎవరంటే ఒక గృహస్థ భక్తుడు అండి గృహస్థుడు అండి భక్తుడు ఇంటి దగ్గర ఇష్టదైవం ఎవరో తెలిసినా అగ్నిహోత్రం అండి వారి ఇష్టదైవం అగ్నిహోత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం దైవం నేను చెప్పలేదండి కొందరికి రాముడు కొందరి కృష్ణుడు కొందరికి శివుడు కొందరికి నారాయణమూర్తి కొందరికి దేవి కొందరికి గణపతి కొందరికి సూర్యుడు ఇట్లా ఇష్ట దైవాలు ఉంటారు ఉంటారండి వీరి కొందరికి హనుమంతుడు ఆ వీరికి ఇష్టదైవం ఎవరో తెలిసినా అగ్నిహోత్రం ప్రతిరోజు అగ్నిహోత్రం వెలిగించి ప్రదక్షిణం చేసి ఆహుతులు వేసుకుంటూ నమస్కారం చేసి ప్రార్థన చేస్తుంటాడు ఎవరండి దాశూరుడు అనే ఒకనాడు అగ్నిహత్రం వెలిగించి నమస్కారం చేసి దేవ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పూజ చేస్తున్నాను చిన్న మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను నాకు ఇప్పుడు ఒక అభిలాష కలిగింది తమరు నెరవేర్చాలి ఏమిటంటే ఈ ఇంట్లో ధ్యానం చేస్తుంటే కుదరటల్లా ఏదో గొడవ శబ్దము పిల్ల జల్ల ఇదంతా కొంచెం విక్షేపంగా ఉంది ఏకాంతంగా నేను ధ్యానం చేయటానికి అనుకూలం కల్పించండి ఆ ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో అరంజంలో గానీ వనంలో గానీ ఆ ఒక చెట్టు పైన చేస్తున్నాడు కింద కాదండి కింద ఎవరో ఒకరు జంతువులు గింతువులు తిరుగుతుంటాయి ఒక చెట్టు కూర్చొని ధ్యానం చేయటానికి తగినటువంటి సదుపాయం కలుగు చేయండి అని ప్రార్థన చేశాడు వెంటనే అగ్నిహోత్రుడు తధాస్తు అన్నాడు అట్లాగే జరుగ్గా కానీ గుర్తు చెప్పాడు ఆయన ఈ దిక్కును పో దూరంగా ఒక చెట్టు ఉంటుంది దాని పేరు కదంబ వృక్షం కదంబ వృక్షం దాని పేరు ఆ చెట్టు పైకెక్కు ఆ కొమ్మ మీద మీకు కూర్చోటానికి తగినటువంటి ఏర్పాటు నేను చేస్తాను అని అగ్నిహోత్రుడు సూచనగా చెప్పాడు ఆ అడ్రస్ ను బట్టి పోయినాడండి ఎవరు ఈ దాసూరుడు పోతే పోతే ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు అక్కడ కూర్చోటానికి చక్కని ఆసనం ఇవన్నీ ఏర్పాటైంది అగ్నిహోత్రుని యొక్క వర చేత ఇక అక్కడ కూర్చున్నాడు చక్కగా అభ్యాసం చేయటం మొదలు పెట్టాడండి చూడండి అష్టాంగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఇటువంటి సాధనలన్నీ చక్కగా చేయటం ప్రారంభించాడు అభ్యాసం చేస్తున్నాడు మనస్సు చక్కగా నిలుస్తున్నదండి చాలా ఏ విధమైన విక్షేపం లేదు గొడవలు సంకల్పం లేవు ఆ చెట్టు మీద పండ్లు ఏదో రెండు తినటం చక్కగా ధ్యానం చేసుకోవటం ఈ విధంగా కాలక్షేపం చేస్తుంటే ఎవరండి దాశోరుడు ఒకనాడు సమాధి నుండి విరమించాడు అండి సమాధి అంటే చక్కగా ఆ మనస్సు లయం కావటం ఆత్మస్వరూపంలో నిలకట కలిగి ఉండటం ఆ స్థితిలో చక్కగా అభ్యాసం చేసి విరమించాడు అంటే ఉత్న దశకు వచ్చాడు కళ్ళు తెరిచాడండి ఎవరు దాశోరుడు చెట్టు కిందండి ఆ ఏకాంత ప్రదేశంలో అరణ్యంలో ఒక సుందరమైన స్త్రీ మంచి యవనంలో ఉన్నటువంటి ఒక అమ్మగారు ఆ అక్కడ నిలబడ్డారండి చెట్టు కింద వారికి ఆశ్చర్యం కలిగింది ఇదేమిటి ఏకాంత ప్రదేశం అసలు స్త్రీలే రారే పురుషులే రారే ఈ అమ్మగారు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏ ఉద్దేశించే అసలు వీరు ఎవరు అని చెప్పి వారికి సందేహం కలిగి అమ్మ ఎవరు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ ఏకాంత ప్రదేశానికి అని చెప్పి ప్రశ్న చేశాడు దాసూరుడు అండి ఆ అమ్మ చెప్తున్నది మహాత్మా ఈ సమీపంలో వనదేవతా స్త్రీలు వనదేవతా స్త్రీలు కొందరు ఉన్నారు అంటే మహిళా సమాజం స్త్రీలను వారి వారిలో నేను ఒకదాను సభ్యురాలను అక్కడ ఒక సంఘం ఉంది మాకు మహిళా సంఘం దానిలో చాలా మంది వనదేవతా స్త్రీలు సభ్యులుగా ఉన్నారు నేను కూడా సభ్యురాలను కానీ ఆ వనదేవతా స్త్రీలు సంతానం సంతానం ఉన్నారు నాకొక్కరికి సంతానం లేదు పెద్దల యొక్క ఆశీర్వాదం చేత ఏ వారి యొక్క సంకల్ప బలం చేత నా యొక్క అభిలాష సంతానం నెరవేరవచ్చని ఊహించి ఈ ప్రాంతంలో ఎవరైనా మహాత్మలు ఉన్నారేమో వెతకడం మొదలు పెట్టాను వారి యొక్క అనుగ్రహం కోసం ఈ చెట్టు మీద మిమ్మల్ని చూచినాను కాబట్టి మహాప్రభో వారందరికీ సంతానం ఉన్నారు నాకు సంతానం కలిగేటట్టు ఆశీర్వాదం చెయ్యండి అని ప్రార్థన చేసింది అమ్మగారు వెంటనే దాశూరు అండి ఆ చెట్టు మీద ఒక పువ్వు ఉందండి ఆ పువ్వు తుంచి కింద పడేస్తాడు అండి ఎవరు ఆయన దాచూరుడు ఆ ఋషి కింద పడేయంగానే ఈ పుష్పం తీసుకో నీ కోరిక నెరవేరుతుంది అన్నాడండి అట్లాగే అమ్మగారు ఇంటికి తీసిపోయినారు కొంతకాలం అనకండి ఆ అమ్మగారికి ఒక మగ బిడ్డ కలిగాడండి మగపిల్లవాడు కలిగాడు వాడు నెమ్మదిగా పెరుగుతున్నాడు కొంతకాలం దాదాపు పన్నెండేళ్ళండి పన్నెండేళ్లు వచ్చింది ఆ తర్వా అప్పుడు అండి ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకొస్తుందండి ఎవరు ఆ వనదేవత స్త్రీ తల్లి తీసుకుని వచ్చి ఆ పైన దాసురుడు గారికి నమస్కారం చేసి మహాత్మా ఇది పిల్లవాడు మీ అనుగ్రహం చేత కలిగినటువంటి వాడు మీ సంకల్ప బలం చేత వాడు ఉత్పన్నమైనటువంటి వాడు ఇప్పుడు వారికి చక్క చిన్న వయస్సు ఈ టైంలో గనక వారికి ఏదన్నా బోధ చేస్తే ధరించడానికి ఏదన్నా వారికి మార్గం చూపిస్తే భవిష్యత్తులో వాడికి ఎంతో సద్గతి కలుగుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా మీ దగ్గరికి తీసుకొచ్చాను వీడిని ఆ పైన కూర్చోబెట్టుకోండి చక్కగా హితబోధ చెయ్యండి అని తల్లి చెప్పిందండి దాసూరుడు చెప్తున్నాడు అమ్మ కుటుంబం అంతా ఇక్కడికి వచ్చాను నేను మళ్ళీ వీడిని నెత్తి మీద పెట్టుకుంటే ఎట్లా నాకు పెద్ద విక్షేపం కలుగుతుంది తీసుకో ఎక్కడన్నా పాఠశాలలో వేసుకో అంతేగాని నా దగ్గరికి తేబాక అని చెప్పాడు చె చెప్తే ఈ అమ్మగారు ఏమన్నారు స్వామి ఆ విధంగా అంటే ఎట్లా అసలు నిజం పడితే వీడి నా నా పిల్లవాడు కాదు మీ పిల్లవాడు మీ సంకల్పం చేత పుట్టాడు వాడు కాబట్టి మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది రెస్పాన్సిబిలిటీ కాబట్టి బాగు చేయడానికి ఏదన్నా మార్గం చూడండి అని మళ్ళా ఒత్తిడి తెచ్చిందండి ఎవరు తల్లి అప్పుడు ఈ పిల్లవాడిని విధి లేక పైకి తీసుకుని పెట్టి అక్కడ కూర్చోబెట్టింది తల్లి వెళ్ళిపో పెట్టారు ఈ తల్లి వెళ్ళిపోయింది ఇక వాడిని కూర్చోబెట్టి ఎటువంటి బోధలు చెప్తున్నారంటే ఎవరు ఈ దాశూరుడు చక్కగా మానవుడు తరించడానికి కావలసినటువంటి చక్కని ఆ బోధలన్నీ చేస్తుంటే చూడండి వాడి పుణ్యం ఎంత చక్కగా ఫలించిందంటే ఆకాశ మార్గం గుండా అదే టైంలో వశిష్ఠులు వారు వెళుతున్నారండి వశిష్ఠ మహర్షి ఇప్పుడు రామచంద్రునికి బోధ చేస్తున్నారే మహానుభావుడు గురువు వారు ఏదో కార్యార్థం ఆకాశ మార్గం గుండా ఈ చెట్టు మీద ఏదో శబ్దం అవుతున్నది ఎవరు మాట్లాడుతున్నారు ఇంత ఏకాంత ప్రదేశంలో ఎవరు ఉంటారు అనే నెమ్మదిగా చెట్టు మీదకి దిగాడండి ఎవరు వశిష్ఠ మహర్షి దిగితే ఈ దాశూరుడు వారి పాద ప్రక్షాళన చేసి అర్ఘబాద్యములతో వారిని సత్కరించి ఆ ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి మహాత్మా ఎవరు మీరు అప్పుడు వశిష్ఠులు తన విషయం చెప్తారండీ దాశూరుడు చెప్తున్నాడు ఇదో ఈ పిల్లవాడు ఏదో కర్మవశాత్తు ఇక్కడ చేరినాడు వీరికి నేను ఏదో బోధ చేస్తున్నాను మీరు కూడా ఈ టైంలో వచ్చారు కాబట్టి మీ ముఖత రెండు వాక్యములు పిల్లవాడికి చెప్పండి అన్నాడండి ఎవరు దాశూరుడు చూడ ఆ పిల్లవాడి అదృష్టం ఎట్లా పండిందంటే ఇద్దరు మహానుభావులైనటువంటి గురువులు వచ్చేసారు అందులో సాక్షాత్ రామచంద్రనికి బోధించినటువంటి వశిష్ఠులు అక్కడికి వచ్చేసారండి ఆ వశిష్ఠ మహర్షి రామచంద్రన్తో చెప్తా రామచంద్ర నేను ఆకాశ మార్గంగా పోతుంటే ఇక్కడికి దిగినాను చెట్టు మీద వారు నన్ను సత్కరించి రెండు వాక్యములు చెప్పమన్నారు కొంచెం హితబోధ చేసినాను అంటాడు ఎవరు వశిష్ఠులు వారు ఈ ఇద్దరు గురువులు వారికి తటస్థపడ్డారండి చక్కని మానవుడు ధరించడానికి కావాల్సిందంతా చెప్పేశారండి చిన్నప్పుడు ఏ బీజం హృదయంలో పడుతుందో అది పెద్ద అయిన తర్వాత చక్కగా వికసిస్తుందండి చిన్నప్పుడే ఈ రౌడీలు ఏం అల్లరి పిల్లలు వాళ్ళ యొక్క సహవాసం కనుక చేస్తే ఏమవుతుంది తెలుసండి జీవితమే నాశనం అయిపోతుందండి సోమరులు అయిపోతారండి ఏమి ఇప్పుడు చూడండి పాఠశాల పాఠశాల పిల్లలు చదువుతున్నారు కొందరు బాగా చదువుతారు కొందరండి అల్లరి పిల్లలతో చేరి నాశనం అయిపోతారు తల్లిదండ్రులకి ఎంత బాధ గురే చదువుకోరా పరీక్షలు వచ్చినాయని ఎంత చెప్పినా వాడు చదవడండి అట్లా బజారు తిరుగుతుంటాడు ఇది టైం వృధా చేస్తాడు తీర పరీక్షలు చేపడికి వాడికి ఏమైనా మార్కులు వస్తాయో చెప్పండి చదివితే కదా ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి ఈ పరీక్షలన్నీ ఎగ ఎగరగొట్టి ఆ సరిగా చదవకుండా అల్లరి పిల్లలతో సాంగత్యం దుస్సాంగత్యం అనుకుంటే ఇట్లా పిల్లలు కొందరు చెడిపోతారండి ఒకరింట్లోనండి ఒక పిల్లవాడండి వాడిని చదివేశారండి తండ్రి అనుకుంటున్నాడు బాగా చదువుతున్నాడు కదా అని చెప్పేసి వీడండి చెడ్డ స్వభావండి పిల్లలతో రౌడీ పిల్లలతో చేరి చెడిపోతున్నాడండి అసలు సరిగా స్కూల్కే వెళ్ళడండి ఏ సరిగా పరీక్షలు వచ్చినాయండి ఆ పరీక్షలు అందరూ రాసేశారు ఈ పిల్లవాడు కూడా రాశాడు మార్కులు కూడా అప్పుడే చెప్పేశారండి ఏ చిన్న క్లాసు కాబట్టి మార్కులు కూడా చెప్పేశారు ఇంటికి పిల్లవాడు వచ్చిన తర్వాత తండ్రి ప్రసరేనాయన పరీక్షలు రాసావా అని శుభ్రంగా రాశానని మార్కులు ఇచ్చారా అని ఇచ్చారని నీకెన్ని మార్కులు అని అడిగాడండి వాళ్ళని ఆయన వాడేమన్నాడు తెలిసిన పక్కింటి పిల్లవాడి రెండు మార్కులు తక్కువ అని ఆడండి వాడు ఇన్ని మార్కులు అని చెప్పలేవాడు పక్కింటి పిల్లవాడి కంటే రెండు మార్కులు తక్కువ ఈయననుకున్నాడు పక్క వాడికి ఎనభై రెండు కనుక వచ్చింటే వీడికి ఎనభై వచ్చింటే అని చెప్పి తండ్రి బలే ఆనందపడి అయినా తెలుసుకుంటామని పక్క ఇంటికి వెళ్ళాడండి వరే వరే వచ్చినా నాకు రెండు వచ్చినాయి అన్న అంటే వీడికి సున్నా ఆ చెప్తే సిగ్గు కదండి నాకు జీరో వచ్చిందంటే సిగ్గు కదా అందుచేత ఇంతే రెండే రెండేతో పాంత సోమరిగా ఉంటే వాడు ఎట్లా అభ్యాసవుతాడు చెప్పండి కనుక విద్యార్థి చక్కని సాంగత్యం కలిగి మొదటి నుంచి గనక బాగా అభ్యాసం చేసి చదువుతుంటే ఫస్ట్ మార్క్ ఎట్లా కొత్తగలడో ఈ ఆధ్యాత్మిక యూనివర్సిటీ మనం ఎక్కడ నాకు తెలిసిన స్పిరిచువల్ యూనివర్సిటీఆర్ స్టడియింగ్ అది కనుక మనం కూడా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చూడండి ఎన్నెన్నో గుణములు చెప్తాడు ఎన్నో పద్ధతులు చెప్తాడు ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే లోకాభిరామ ఆయన మొదలు పెట్టద్దు చక్కగా తరించేటువంటి మార్గం చూసుకోండి పరస్పరం బోధయంత అంటాడు కనుక ఈ ఇప్పుడు వశిష్ఠుల వారండి ఆ చిన్న పిల్లవాడికి చక్కని హితబోధ చేశారు దాశూరుడు అనేటువంటి ఆయన కూడా బోధ చేశారు ఆ పిల్లవాడు చక్కగా జీవితాన్ని పవిత్రంగా గడిపేసి ఆ అద్భుతమైనటువంటి చరిత్ర కాపాడుకున్నాడు ఈ విషయం వశిష్ఠుల వారు రామచంద్రుని చెప్పి రామచంద్ర వారు ధరించడానికి వారు బాగుపడటానికి కారణం ఏమిటి ఇద్దరు మహాత్మల యొక్క సాంగత్యం మహనీయులు యొక్క సాంగత్యం ఎంత అద్భుతమైనటువంటి పరిణామాలు తెచ్చిందంటే వారు రియలైజ్డ్ పర్సన్స్ అది చేతిలో టార్చి లైట్ గల వాళ్ళు చీకట్లో ఎవరండి మనకు ఉపకారం చేసేది ఎవరి దగ్గర దీపం ఉందో వారు మనకి ఉపకారం చేస్తారు దీపం ఉన్నటువంటి వారి దగ్గర అంధకారం అండి చెదిరిపోతుందండి పఠాపంచులయిపోతుంది ప్రకాశం ఉంటుంది ఈ చీకటి ఈ సంసార దుఃఖం ఈ జనన రూపమైనటువంటి ఈ సాంసారికమైన క్లేశముల్లో తాపత్రయం మూడు తాపములతో సతమతం అయిపోతున్నటువంటి జీవులకి ఎవరండి శరణ్యం చెప్పండి ఎవరి చేతిలో లైట్ ఉందో వారు శరణ్యం లైట్ అంటే జ్ఞానం ఆ జ్ఞాన విచారణ చక్కగా తన స్వరూపం యొక్క అవగాహన ఇది ఎవరికి వారి దగ్గర చేరాలండి సార్ వారి మొక్కత వాక్యములు విని చక్కగా శాస్త్రమును ఆధారంగా తీసుకుని కార్యక్రమం మార్చుకోవాలండి సార్ జీవితం పవిత్రంగా ఉంటే దేశం కూడా ఎట్లవుతుంది తెలుసండి రామరాజ్యం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కనుక వారు బాగుపడితే సంఘం బాగుపడుతుంది సంఘం బాగుపడితే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది అండి చూచారా ఇప్పుడు రామరాజ్యం రామరాజ్యం అని చెప్పి కలవరించారండి ఆ రామరాజ్యం అంటే సూచనగా చెప్తున్నాను ఏ విధంగా ఉంటుందో రామరాజ్యం వినండి అలెగ్జాండర్ చక్రవర్తి అండి దేశ దేశమును దండించుకు దండెత్తుతో వస్తూ ఆ ఆఖరికి భారతదేశంలో అడుగు పెట్టాడు అండి ఎవరు చెప్పండి అలెగ్జాండర్ వారి విషయంలో చరిత్రలో హిస్టరీలో అందరు చదువుకుంటారు గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే టైటిల్ ఉందండి వారికి గొప్ప చక్రవర్తి ఓ ఆశ ఆశ బాధిస్తున్నది అని చెప్పి ఒక దేశం ఇంకో దేశం ఈ కొల్లగొట్టుకుంటున్నాడు ఆ అఖరికండి మన ఆసియా మీద పడ్డాడు ఆసియాలో కూడా అనేక దేశములను కొల్లగొట్టి భారతదేశంలో అడుగు పెట్టాడు ఎక్కడో తెలిసిన పంజాబ్ ఆ పంజాబ్ ఏ ప్రాంతంగా వస్తున్నాడు వస్తుంటే సైన్యం ముందు పోతున్నది వెనక వారు వస్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అండి ఒక గ్రామం గుండా వెళ్లవలసి వచ్చిందండి ఈ పంజాబ్ లో ఎవరు ఈ అలెగ్జాండర్ ఒక గ్రామం గుండా వెళ్లవలసి వచ్చింది ఆ గ్రామంలోనండి దూరంగా చూచాడు ఎవరు అలెగ్జాండర్ కొందరండి అరుచుకుంటున్నారు గుంపు చేరిపోయినారు ఒకళ్ళొకళ్ళండి ఆ తిట్టుకుంటున్నారు ఏదేదో అరుస్తున్నారండి అక్కడ వీరికి ఆశ్చర్యం కలిగి అందరిని నిలిపేశాడు ఎవరు వెళ్ళబాకండి అక్కడేమిటో గోళ జరుగుతున్నది గందరగోళం అదేమిటో తెలుసుకోవాలి ముందు అని మంత్రి గారిని పిలిచి మంత్రి గారు ఆ గ్రామంలో జన్లు అంతా గుంపు చేరి నానా భీభత్సం చేస్తున్నారు అరుస్తున్నారు ఏమిటో కొంచెం కనుక్కురాండి అని అందరు అక్కడ పీఠం వేశారు ఈ మంత్రి గారిని పంపించారు మంత్రి వెళ్లి అంతా విచారణ చేసి వచ్చాడండి అది ఏమిటో ఆ ఓ రాజుగారు అది ఏమిటో ఆ గ్రామంలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి ఒక ఎకరం నేల ఉందటండి ఆ ఎకరం నేల ఆ ఊర్లోనే ఇంకొక రైతుకి అమ్మాడటండి ఆ ఎకరం నేల అమ్మేసాట ఆ కొన్నటువంటి రైతు అండి ఆ కొన్నటువంటి పొలం దున్నుకుంటుంటే ఆ నాగేలు నాగేలు అంటే మరకంటారు ఆ దానికండి ఒక ఏదో ఒక పాత్ర తగిలిందండి ఆ లోపల భూమి లోపల ఏదో పాత్ర దాన్ని నెమ్మదిగా తవ్వి తీశాడండి బంగారపు పాత్ర అండి పాత్ర అది ఎన్ని లక్షల రూపాయలు ఖరీదు వెంటనే వారు ఏం చేస్తున్నారు తెలిసిన కొన్నటువంటి రైతు దాన్ని తీసుకుని అమ్మిన వారి దగ్గరికి వచ్చాడు ఏమండి మీరు నాకు నేలమ్మారే కాని ఆ నేల్లో ఈ బంగార పాత్ర దొరికింది ఇది నాది కాదు మీదే అన్నాడండి మీదేనా వాడేమో నడుచు నా అన్సర్స్ భూమిని అమ్మినప్పుడు భూమిలో ఏమి దొరికినా మీదే అన్నాడండి సరే వాడేమో ఈ బంగార పాత్ర నా పొద్దు అంటాడు వీడేమో ఆ ఇద్దరండి కలహించుకుంటున్నారట నువ్వు తీసుకోవాల్సిందే అంటాడు చెట్ నా ఆ గుంపు అంతా వీడి పార్టీ వాడి పార్టీ చేరారట ఇద్దరు అరుచుకుంటున్నారట ఈ బంగారు పాత్ర నాకొద్దు నేను అమ్మేశాను కాబట్టి ఆ నేలలో ఏం వచ్చినా నీదే అంటాడు వాడే ఉంటాడు అదే నేలలో నేను భూమి కొన్నానే కానీ ఈ పాత్ర నేను కొనలేదు కదా ఈ పాత్ర ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి అమ్మిని వాడికే చెందాలని వాడు ఈ విధంగా వీరి పార్టీ వాడి పార్టీ అరుచుకుంటున్నారట ఆఖరికి ఆ ఊళ్ళో మధ్యస్థులు ఏం చేశారట్టు తెలుసండి ఆయన మీరందరూ ఇద్దరు కేకలేసుకోబాకండి నాయనా అమ్మి నాయన మీకెవరైనా సంతానం ఉన్నారా అని మధ్యస్థులండి మధ్యస్థులు అడుగు మీకెవరైనా సంతానం ఉన్నారు మగ పిల్లవాడు ఉన్నాడు పెళ్లి అన్నాడు లేదు యుక్త వయసు వచ్చిందన్నారు దీన్ని కొన్నవాడ నీకెవరైనా సంతానం ఉన్నారని ఉన్నారు ఒక ఆడపిల్ల ఉంది ఇంకా పెళ్లి కాలేదు ఈ మధ్యస్థులు ఏం చేశారంటే వాళ్ళిద్దరికి మీ ఇద్దరు వివాహం చేసుకుని ఈ బంగార పాత్ర కట్నం కట్నం కింద అప్పుడు ఇద్దరికి చెందుతుంది అని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పారండి సరే ఇదండి రామరాజ్యం చూచారా ఎవరికైనా బంగార పాత్ర దొరికితే ఈ టైమ్ లో అసలు అడ్రస్ ఉంటుందండి అడ్రస్ లేకుండా పోతే అరే నాది కాదు నాది కాదు ననే నాథుడు ఎవడండి ఈ కాలంలో చెప్పన్నది అదండి రామరాజ్యం అంటే సుచారా పరా ఇతరుల మీద ఎటువంటి దృష్టి ఉండాలంటే ఇది ఆత్మోపన్య భగవద్గీతలో నాట్ బ్రదర్హుడ్ సోదరత్వం కాదు ఎందుకంటే సోదరులు సోదరులు కలహించుకుంటున్నారు అది సిద్ధాంతం కాదండి సోదరత్వం కనుక ఆత్మ ఉపన్య సర్వత్ర సమన్ పశ్చియ పరమోమత చిన్న కాలం నుంచి చూడ పిల్లవాడికి చక్కని బీజం ఆధ్యాత్మిక బీజం బాల్యకాలంలో పడింది కాబట్టి ఇక వారి జీవితానికి ఏమి అశాంతి అనేటువంటిది ఉండదండి ఎందుకంటే వారు స్థిరమైనటువంటి వస్తువుని గట్టిగా పట్టుకున్నారు చిన్నప్పుడే ఇక వారు కింద పడటం అనేది ఉండదండది ఎవరైనా కదులుతుంటే తమ చుట్టూ తాను తిరుగుతుంటే కింద పడతాడు కాని ఒక స్థిరమైన వస్తువుని కనుక పట్టుకుని కనుక తిరిగితే వాడు కింద పడడండి ఆ విధంగా చిన్నప్పుడే ఈ బీజం వారి హృదయంలో పడిందండి ఆ బాల్యాస్త్రత్సంగ గుణై పురుషయత్నా ఇంకా కొన్ని చక్కని శ్లోకాలు చెప్తున్నారు సంక్షేపంగా నేను వివరిస్తాను టైం అయిపోతున్నాడు ఏం చెప్తున్నారంటే ఓ రామచంద్ర ఆది వ్యాధి పరీత ప్రాతరుద్య వినాశిని ఆది ఆది అంటే తెలుసు మానసిక వ్యాధి వ్యాధి అంటే అందరికి తెలుసు అండి వ్యాధి అంటే శారీరక వ్యాధి ఇంకో వ్యాధి ఏమిటంటే మనస్సుకి పడుతుందండి ఆ రోగం ఆ శరీర రోగాన్ని అందరూ చికిత్స చేసుకుంటున్నారు దీని పేరు వ్యాధి దాని పేరు ఆది ఆది అంటే ఏమిటి మనస్సుకి పట్టిన రోగం అండి దాని ఎవ్వరూ పట్టించుకోవటం అది చాలా అపవిత్రం అయిపోతున్నదండి అది ఆదిపరీతాయ ఈ రెండు రోగములతోనండి ఇది బాధపడుతున్నది ఏది శరీరం ఆ లోపల మనసు బాధపడుతుంది బయట శరీరం బాధపడుతుంది రోగాల వల్ల ఆ చికిత్స చేయించమంటాడు చూడండి ఆదివ్యాధిపరీతాయ ప్రాతరు వాద్య వినాశినే ప్రాత అంటే రేపొద్దునో ఎల్లుళ్ళో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసండి ఈ శరీరం ఆ ఆనాడు చూడండి కర్ణుడు ఏ క్షణం ఎట్లా ఉంటుందో నాకేం తెలుసు ఎవరు కర్ణుడు ఆ విధంగా మహా డేంజరస్ సిచ్యువేషన్ లో ఈ బుడగ చూడండి బుడగ బుడగ ఎప్పుడు చితుకుతుందండి చెప్పండి చెట్టు చెవిర వేలాడుతున్నటువంటి ఆ మంచు బొట్టు ఎప్పుడు కింద పడుతుంది ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు పడిపోతుంది అన్నది ఆదివ్యాధి వినాశినే ప్రయతంతే శరీరా హితమ జ్ఞాస్తునాత్మనే నశించిపోయే శరీరం కోసం వీడు పాటలు పడుతున్నాడు కాని గంటలు శాశ్వతమైన ఆత్మ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నాడు చూడు హితమ జ్ఞాస్తువ్యాధి ఆత్మ విషయం పట్టించుకోవటం లేదు కేవలం ఈ కనిపించేటువంటి శరీరమే మనం అని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని కూర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మహాప్రమాదం అంటాడు ఎవరు వశిష్ఠులు వారు చెప్పి చూడండి జీవితం యొక్క క్షణికత్వమును కొంచెం జాగ్రత్తగా ఆలోచించమంటారు ఎవరు వశిష్ఠుల వారండి ఆనాడు మహాభారత యుద్ధంలో ఏం జరిగిందో తెలుసు యుద్ధం అంతా పూర్తయిపోయింది దక్షణంగా ఇది ధర్మరాజు గారు కాలక్షేపం చేసుకుంటున్నారు మహారాజు ఆ టైంలోనండి ఒక బీదవాడు ఒక దరిద్రుడు ఏ బీదవారు వచ్చి ధర్మరాజు గారు నా కొంప నాశనం అయింది తుపానుగాలికి నా గుడిసెంతా ఎగిరిపోయింది మీరు ఒక చిన్న సహాయం చేయండి ఒక దూలం ఒక కుయ్య దూలం నాకు ఇవం నేను శుభ్రంగా మళ్ళా గుడిసి కట్టుకుని ఆ కాలక్షేపం చేస్తాను అని ఒక బీదవాడు ప్రార్థన చేస్తే ధర్మరాజు ఏమన్నాడు తెలుసండి తప్పకుండా నీకు ఏది మీరు అడిగిన దూలం రేపు కనిపించండి అన్నాడండి రేపు కనిపించండి మీకు తప్పకుండా దూరం సహాయం చేస్తామని ధర్మరాజు అంటే పక్కనే భీముడు ఆ వాక్యం విని అంతఃపురానికి పరిగెత్తాడండి పరిగెత్తును పోయే అక్కడ నగార నగార అంటే భేరి భేరి ఉందండి అది ఎప్పుడు మోగించరండి ఎవరైనా యుద్ధంలో జయిస్తే తాము తమ బంధువులు గాని ఎవరైనా యుద్ధంలో జయిస్తే ఆ భేరి దాని పేరు జయభేరి జయభేరి ఒకటి ఉందండి ఎప్పుడు వాయించరండి ఎవరైనా యుద్ధంలో గెలిస్తే అప్పుడు మోగిస్తారు ఈ భీముడు వెళ్ళండి ఆ జైభేరేని ఊపిరి తెరకుండా కొట్టడం మొదలు పెట్టాడు బాగా కొట్టివారేస్తున్నాడు మహాశబ్దం వస్తున్నది అందరికి ఆశ్చర్యం ఎవరు గెలిచారని ఇక్కడ ధర్మరాజు గారు ఆ ఎవరు మోగించారు ఇది ఎవరు గెలిచారు నాకు తెలియకుండా ఒక యుద్ధం జరుగుతుందా మరి ఎవరో బంధువులు గాని మనం గాని ఎవరైనా గెలుస్తే కదా అది వాయించాలి ఇప్పుడు ఈ విధంగా ఊపిరి తెరకుండా కొట్టేస్తున్నారే ఎవరో ఎవరు గెలిచారు మన బంధువుల్లో గాని మనంగా అని ఆశ్చర్యం కలిగి ఒక సేవకుని పంపిస్తారు ఎవరు మోగించారు ఆ భేరీ వారి పిలుచురమ్మని చెప్పి వీడు వెళ్ళి ఆ భీముడు కొడుతున్నాడు అండి ఆ భీమసేను పిలుచుకొచ్చారు నైనా మీరే కొట్టిందని ఆ నేనే అన్నారు ఎవరు గెలిచారని ఎవరేంటి మీరే మీరే గెలిచేశారు ఏం గెలిచాను కాలం రేపటి వరకు బతుకుంటారని చెప్పి గ్యారంటీ మీకున్నది మాకు లేదు అన్నాడండి లేకపోతే ఆయనకి దూలం రేపా ఇచ్చేది ఏమయ్యా ఇప్పుడు చేయాలి కానీ దాన ధర్మం రేపటి వరకు మీరు ఉంటారు కాలం జయించేశారు మృత్యువులు జయించారు రేపటి వరకు మీరు గ్యారంటీ శరీరం అందుచేత మీరు కాలాన్ని గెలిచారని వాయిస్తున్నాను అన్నాడండి మీరు యుద్ధంలో కాలాన్ని గెలిచేశారు మాకు మేము గెలవాలా మాకు డేంజర్ ఏమో రేపు ఎట్లా ఉంటుందండి మీరు గ్యారంటీ ఎందుకు ఆ పేదవాడికి రేపిస్తా అని చెప్పారు కదా మీరు రేపటి వరకు ఏమండి మీరు ఉంటారనే గ్యారంటీ ఎవరు రాసి పెట్టారండి అంటాడు ఆయన ఎవరు భీముడు కాదు వెంటనే ధర్మం ఒరి ఒరి ఎంత పొరపాటే అని పిలవండి పిలవండి అని చెప్పి మళ్ళా బేధువాన్ని పిలిపించి నాయన రేపు కాదు ఇప్పుడే ఇచ్చేస్తాను అని ధర్మరాజా దోలా అప్పుడే ఇచ్చేస్తాడండి నో టుమారో అని చెప్పి భీముడి గారు నేర్పాడండి క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణాస్తి ధర్మస్ త్వరితీ ఆ శాస్త్రములు ప్రకారంగా ఘోషిస్తుంటే మానవుడు అండి మేనమేషాలు పెట్టుకుంటూ వాయిదాలు వేస్తున్నాడండి వాయిదా ఏమయ్య ధ్యానం చేయి ఇప్పుడు కాదు ఎప్పుడు మా పిల్ల పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన లేకపోతే మా పిల్లవాడు పరీక్షలో ప్యాస్ అయిన తర్వాత లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఈ విధంగా చెప్తున్నారని దానికైనా అర్థాలు ఉన్నాయి చెప్పండి ఆ ధర్మరాజు గారు ఎంత భయపడి అయ్యయో భీముడు చెప్పేశాడు ఆయన రేపటి వరకు మీరు ఉంటారనేటువంటి గ్యారంటీ ఏమిటంటాడు అది కనుక ఇటువంటి విషయాలన్నీ బాగా ఆలోచించుకుని ఈ కాలం అనేది మహాచంచలం అని చెప్పి తలంచుకుని మానవుడు తరించడానికి ఎంతో శీఘ్రంగా ప్రయత్నం చేయాలి దానికి ఉపాయం చెప్తున్నాడు ఈ రోజు ఆ ఒక్క శ్లోకం చెప్పి ఈరోజు పూర్తి అవుతుందండి ఏమిటంటే సంగ్రామం అంటే అండి యుద్ధం ఇంద్రిలతో యూ హ్ టు ఫైట్ విత్ ది సెన్సెస్ అంటాడు ఎవరు వశిష్ఠుల మానవుడు ఆనందం పొందాలంటే ముందు శత్రువుల్ని దూరంగా కరివేయాలి శత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచ్చరి అరి అంటారు అరి అంటే సంస్కృతంలో శత్రు ఎంతమంది షట్ షట్ అంటే ఆరు మంది ఆరు మంది శత్రువులు బయట కాదు లోపలు ఉన్నారు నానా బాధ కలిగి చేస్తున్నారు వారిని ఎంత శీఘ్రంగా మానవుడు జయించుకుంటే అంత శాంతి కలుగుతుంది అంటారు చూడు ఇంద్రియ గ్రామ గ్రామ అంటే సంస్కృతంలో రెండు అర్థాలండి గ్రామం ఉంటే పల్లెటూరు గ్రామం అంటే సమూహం ఇంద్రియ గ్రామ అంటే ఇంద్రియ సమూహం సంగ్రామ సంగ్రామ అంటే యుద్ధం వాటితో యుద్ధం చేయాలి ఎన్ని ఇంద్రియాలు చెప్పండి ఎన్ని ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు ఎన్ని చెప్పండి పదకొండు పదకొండు ఇంద్రియాలు లాగి బారేస్తున్నాయండి అది ఒకటి ఇట్లాగటం ఒకటి ఇట్లాగటం ఈ పదకొండుతో కలహాలు వస్తున్నాయండి ఆ ఈ కన్ను చెప్పిన మాట విందండి లాగుతుంది ఆ రూపం మీద ఈ చెవి శబ్దం మీద లాగుతుంది ఈ నోరు ఆ రాయని చెప్పక్కర్లా రుచి మీద లాగుతుంది ఈ విధంగా లాగుతుంటే వాడికి శాంతి రోజు కలహాలే ధరించాలని అనుకున్న వాడికి ఇంద్రియములతో పెద్ద పోట్లాట చేసుకోవాల్సిందండి కలహం ఆ మాస్టర్ గారు పిల్లలకి పాఠం చెప్తున్నాడు చిన్న పిల్లలకి జనరల్ నాలెడ్జ్ పరీక్షించాలని చెప్పి అనుకున్నాడు వీటికి జనరల్ నాలెడ్జ్ ఎంత చక్కగా వచ్చింది పిల్లలకి ఒక ప్రశ్న వేశాడు పిల్లలారా ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి మీ తెలివి పరీక్షించాలి ఆ ఒక ఆయనకి ఒక భార్య ఉన్నది ఒక భార్య ఒక భార్య ఉంటే ఒక కలహం వస్తున్నది ఆ భార్యతో కలహం ఒక భార్య ఉంటే ఒక కలహం ఇద్దరు భార్యలుంటే ఎన్ని కలహాలు వస్తాయి అన్నాడండి మ్యాస్టర్ గారు అందరూ రెండు రెండు రెండు అన్నారండి అంతే కదా ఒక భార్యతో ఒక కలహం అయితే ఇద్దరు భార్యలుంటే ఎన్ని కలహాలు అందరూ రెండు రెండు అని చెప్పారు మ్యాస్టర్ గారు శుద్ధ తప్పు మూడు అన్నాడండి ఎందుకంటే మొదటి భార్యతో కలహం రెండవ భార్యతో కలహం భార్యకి భార్యకి సవితి పోరు ఇక వీళ్ళిద్దరూ చుట్టు పట్టుకుంటారు చూడండిది మరి అది ఏం చేస్తావు అని అడిగాడు చూడండి ఎంత చక్కగా ఇద్దరు భార్యలుంటే మూడు కలహాలు అన్నాడు అటు ఉండపు నలుగురు భార్యలుంటే ఓ ఓహో ఇది పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఉంది వెరీ పదకొండు మంది భార్యలుంటే చూడండి పదకొండు మంది రామా ఎన్ని కలహాలు చెప్పండి ఈ మానవుడికి అండి పదకొండు మంది భార్యలు ఉన్నారు ఎవరో తెలిసినా ఈ పదకొండు ఇంద్రియాలు ఇక ఎన్ని కలహాలు వస్తాయో మ్యాథమెటికల్ గా మీరు చూసుకోండి ఇద్దరి ఇద్దరికి మూడు వస్తే ఏమండి ముగ్గురికి పది వస్తాయి నలుగురికి ఇరవై మరి పదకొండు మందికి లెక్కలేరండి కలహాలు ఈ కలహాలతో సతమతమైపోతూ మానవుడికి అశాంతి కలుగుతున్నదండి కనుక ఇంద్రియ తీర్యతే నేతరే నేహ మోక్షం వద్దాలంటే ఇతర కార్యాలు ఏమీ ఉపయోగించవు ముందు యువ్ టు ఫైట్ వీటితో యుద్ధం చేసి ఇంద్రియాల్ని గెలవకపోతే శాంతి కలగదు మోక్షం కలగదని ఈ రోజు వశిష్ఠుల వారు ప్రకరణం చివరి భాగంలో చక్కగా దాశూరోపాఖ్యానమును పురస్కరించుకుని రెండు వాక్యములు చెప్పారు ఈ రోజుతో ఈ chamba shiva shiva shiva shiva shiva shiva chambha shiva shiva shiva shiva chambha shiva shiva శివ శివ శివ శివ నారా నారో ఏమండి మా ఎలక్షన్స్ అయ్యే వరకు మీరు మేము చెప్పిన చోటుకు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పాలి అని చెప్పి వారిని కంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన అమోఘంగా ఉపన్యాసం చెప్తాడండి ఆ బల్ల బుద్ది బల్ల బుద్ది చెప్తాడు ఎలక్షన్స్ అయ్యే లోపల మూడు బల్లలు నాశనం చేశాడండి వాడు గుద్దీ గు అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఒక గ్రామానికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పబోతాడండి గ్రామంలోనండి పగల ఉపన్యాసం చెప్తే ఎవరు రారండి రాత్రి ఎనిమిదిన్నరకు పెట్టారండి అక్కడ గ్రామస్తులు ఈయన ఆహ్వానం చేసి ఏమండి మా ఊళ్ళో ఈ పార్టీని గుర్చి చక్కగా ఉపన్యాసం చెప్పండి ఇక చూడండి ఎనిమిదిన్నరకి ఆయన వచ్చి హాజరైనాడు ఓహ్ తండోపతండంగా గ్రామస్తులు వచ్చి వినటానికి సిద్ధంగా ఎందుకంటే ఈయన ఎలక్ష్యూషన్ ఏ ఈయన వాగ్ధాటి చాలా గొప్పదండి అందుచేత ఎక్కువ మంది చేరిపోయినారు ఈయన ఉపన్యాసం వినటానికి ఇక చూడండి ఆ ఉపన్యాసం మొదలు టైంలో అందరు కూర్చున్నారు ఈయన లేచాడు ఏమండీ నన్ను ఆహ్వానం చేసిన కార్యదర్శి గారు ఎవరు కమిటీ కార్యదర్శి గారు ఎవరు అన్నాడు ఉపన్యాసం ముందులో చూపించారు ఇదిగో ఈయనండి కార్యదర్శి రాండి అన్నాడు ఆయన భయపడుతూ వస్తున్నాడు ఇదేమిటి ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు ఏమిటని వచ్చారండి దేనికని ఒక మీటర్ పొల్ల పొల్ల కర్ర పొల్ల తీసుకురాండి అన్నాడండి ఒక మీటర్ కర్ర పొల్ల ఈ ఆ సెక్రటరీ గారు గుండె బద్దలవుతుంది ఈ పుల్లతో నన్ను కొడతాడో ఏమో మరి సరిగ్గా ఉపన్యాసం టైంలో పొల్లెందుకు దీనికి కర్ర పొల్ల దేనికి అని అనుకుని సరేదో అడిగాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడండి ఒక మీటర్ పొల్ల కర్ర పొల్లం చూడండి ఆ కర్ర పొల్లెట్ట పట్టుకున్నాడండి గంభీరంగా ఉపన్యాసం చెప్పేశాడండి గబ్బా అందరికి ఆశ్చర్యం కలిగిపోయింది ఆ ఉపన్యాసం తగినారు కర్ర పొల్లెట్ట పట్టుకున్నాడు అనర్ఘంగా చెప్పేయటం మొదలుపెట్టాడు అందరూ విన్నారు వెళ్ళిపోయినారండి ఒక్కాయన మాత్రం వెళ్ళలేదండి అందరూ వెళ్ళిపోయినారు ఒక్కాయన వెళ్ళలేదు ఆయన ఏమన్నాడు తెలుసిన ఏవండి ఉపన్యాసకుడు గారు మీరు ఉపన్యాసం చెప్పేప్పుడు కర్ర ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నాడండి వాడు ఈ ప్రశ్న అడగటానికి నేను కూర్చున్నాను అందరూ వెళ్ళారు ఈ కర్రపల్లి ఇట్లా పట్టుకున్నారు కారణం ఏమిటంటే వాడు ఏం చెప్పాడు తెలుసండి ఏమండి నేను ఎక్కడ ఉపన్యాసం చేసినా పెద్ద పెద్ద టౌన్లు సిటీల్లో చెప్పటం అలవాటు అక్కడ కరెంటు ఉన్నది ఈ ఊళ్ళోనండి గ్రామం కాబట్టి కరెంటు లేదు మైకు లేదు నేను ఎప్పుడు ఇట్ట మైక్ పట్టుకుని చెప్పే అలవాటు నాకు ఈ ఊళ్ళో కరెంటు లేదు కాబట్టి నాకు ఉపన్యాసం రావటం ఏదో ఒకటి పట్టుకోకపోతే రావటం నాకు ఉపన్యాసం అందువల్ల కర్ర పట్టుకుంటే అనర్గళంగా వచ్చేసింది నాకు అలవాటు అయిపోయింది ఈ మైక్ పట్టుకోవటం అన్నాడండితే ఒక కార్యం ప్రతిరోజు చేసేటప్పుడు ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అది ఆ మైకు లేకపోతే ఉపన్యాసం రాదండి ఆయనకి అందుచేత ఒకవేళ మైకు లేకపోయినా ఏదో ఒకటి ఇట్లా పట్టుకోవాలండి ఆయన పట్టుకుంటే చూసారా ఇది అలవాటు బలపడిపోతే ఏమవుతుందంటే ఇక అది ఇక మార్చడానికి లేదండి అనేక జన్మార్జితమైనటువంటి కొన్ని కొన్ని అలవాట్లుంటాయండి ఏది కామ క్రోధ లోభ మోహమదర్యం ఇవి కనుక గట్టిపడినాయా బహు కష్టం అండి పోగొట్టడం కనుకనే విచారణ చేత తత్వజ్ఞానం చేత వాసనను పోగొట్టాలంటారు ఎవరు వశిష్ఠురా ఎప్పుడు వాసనలు తొలగిపోయినాయో మనస్సు అండి దానింతటే లయం అయిపోతుందండి సరే మనోనాశం మనస్సు అంటే దానికి రూపం లేదండి అనేక వృత్తులు సంకల్పములు అభ్యాసములు ఇవన్నీ చేరితే మనస్సు ఇప్పుడు మనస్సును లయింపజేస్తేనే మోక్షం అండి చూసారా మనో లయం లేక మనోనాశం లేక అమనస్కం ఆ స్థితి రావాలంటే వాసనలన్నీ తొలగిపోవాలి చూచారా ఇప్పుడు ఐదు పది కట్టెలు పది కట్టెలు ఒకచోటి చేర్చి అగ్నిహోత్రం వెలిగించండి దినీప్యమానంగా వెలుగుతున్నది దాన్ని చల్లార్పాలి ఈ అగ్నిహత్రం చల్లారపాలంటే నీళ్లు పోయవలసిన పని లేదు దాని ఎత్తిన ఇసగా మట్టి పోయవలసిన పని లేదు ఈ నిప్పును ఆర్పాలంటే ఒక్కటే ఉపాయం ఏమిటి తెలుసున ఒక్కొక్క కట్టె తీసేయండి ఒక్కొక్క కట్టె తీసేస్తే అది దానంతా అది ఆరిపోతుందండి అదేవిధంగా మనస్సు దేని వల్ల ఏర్పడింది కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి ధీహి చేతత్సర్వం మన ఏవ అనేక సంకల్పములు కోరికలు వృత్తులు అన్ని చేరితే మనస్సు ఏర్పడింది ఇప్పుడు మనస్సును లయం చేయాలంటే వీటన్నిటిని ఒక్కొక్కటి తొలగించండి ప్రజాతి యథా కామాన్ సర్వాన్ అంటాడు శ్రీకృష్ణ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిస్తే ఇంకేం మిగుతుంది మనోనాశం ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఎప్పుడు మనస్సు తొలగిపోయిందో ఆత్మస్వరూపం ఒక్కటే మిగిలిపోతుందండి ఇదే మోక్షం విచారా ఈ విధంగా నిన్నటినం అనేక విషయాలు వశిష్ఠులు వారు చెప్పారు ఈరోజు దేహాభిమానమును గుర్చి రెండు వాక్యములు చెప్పి విరమిస్తున్నారండి దేహాభిమానం ఇది ఒక పాశం దేహాభిమానం అంటే ఏమిటండి నేను దేహం అని చెప్పి అనుకోవటం ఇది చాలా పొరపాటు అండి వాస్తవంగా తాను దేహం అయితే ఎల్లకాలం ఈ దేహం యొక్క స్ఫురణ ఉండాలండి ఉంటుందా చెప్పండి లేదు కదా ఎప్పుడైనా దేహం కూడా మర్చిపోయినావు అనుకోండి దీని మాటే మనకు జ్ఞాపకం ఉండదు నిద్రపోయినాం అనుకోండి దీని మాటే జ్ఞాపకం ఉండదు చనిపోయినారనుకోండి దీనికి సంబంధమే లేదు చూచారా నిజంగా తాను దేహం అయితే ఎక్కడికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళా మస్ట్ క్యారీ ది బాడీ ఎలాంగ్ విత్ హెమ్ అక్కడ జరుగుతున్నదా చెప్పండి లేదు కదా ఎక్కడికి వెళ్ళినా ఈ దేహం వస్తున్నదా లేదు కాబట్టి ఇది టెంపరీ ఇది తాత్కాలికమైనటువంటి ఒక స్వరూపం మానవుడు ధరించాడు దేనివల్ల కర్మవశాత్తు అది పూర్వజన్మార్జితమైన కర్మ వల్ల ఈ దేహం ఏర్పడింది అంతేగాని ఈ దేహం తన స్వరూపం కాదండది ఎవరైనా గనక ఇది నా స్వరూపం అని చెప్పి అనుకున్నారా దాని పేరు అభిమానం చూ దేహాభిమానం ఈ దేహాభిమానాన్ని ఎట్లా వర్ణించారంటే ఒక తాడు తాడు చేత మానవుని కట్టేస్తే ఎక్కడన్నా కదులుతాడండి అదేవిధంగా దేహ జనక మహారాజు కండి అష్టావక్రుడే మహానుభావుడు చెప్తాడు అండి అష్టావక్రుడు ఏమని చెప్పినాడంటే ఓ జనక మహారాజా దేహాభిమాన పాషేన చిరం